అస్సలం అయికు వరహతుల్లాబర్కూ అల్హందు అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటున్నాము అందులో మూడవ సత్కార్యం కోపాన్ని దిగమింగటం ఈ రోజుల్లో మనలో మంది అనవసరంగా కోపానికి గురి అవుతూ ఉంటారు ధర్మ విషయంలో అల్లాహరకు కోపానికి రావడం ఇది కూడా ఒక మంచి విషయం సత్కార్యంలో లెక్కించబడుతుంది కానీ దాని హద్దులో ఉండడం చాలా అవసరం అయితే సామాన్య జీవితంలో కోపం అనేది సామాన్యంగా మంచి విషయం కాదు మనిషికి ఎప్పుడైతే కోపం వస్తుందో అతను ఎన్నో రకాల చెడుకు ఎన్నో రకాల పాపానికి ఎన్నో రకాల అత్యాచారాలు దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటాడు అందుగురించి కోపాన్ని దిగమింగే వారి గురించి చాలా గొప్ప ఘనత తెలుపడమే కాకుండా ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో కూడా ఒకటి అని తెలుపడం జరిగింది ఒకసారి ఈ హదీఫుపై మీరు కూడా శ్రద్ధ వహించండి ఇబును మాజా ముస్నద్ అహ్మద్ అదబుల్ బుఫ్రద్ ఇంకా వేరే హదీఫు గ్రంథాలతో పాటు షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీ తర్గీబులో దీనిని పేర్కొన్నారు ఇరవై ఏడు యాభై రెండు అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక అల్లాహ అభీష్టాన్ని పొందుటకై దాసుడు తన కోపాన్ని మింగే గుటక గమనించండి ఇక్కడ విషయం ఎలాంటి గుటక అల్లాహ వద్ద మనకు అతి గొప్ప పుణ్యాన్ని పొందే విధంగా చేస్తుంది కోపాగ్ని గుటక ఏదైతే మనిషి కేవలం అల్లా అభిష్టాన్ని పొందడానికై మింగేస్తాడు అల్లా అభిష్టాన్ని పొందుటకు కోపాన్ని దిగమింగడం కోపం ఉన్నా ఆ కోపాన్ని నెరవేర్చే అటువంటి శక్తి మన దాని ద్వారా ఇతరులకు ఏ చెడుగు కలగజేయకుండా కోపాన్ని దిగమింగడం ఇంత గొప్ప పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది ఇలా కోపాన్ని దిగమింగి ఎదుటి వారితో ప్రతీకారం తీర్చుకోకుండా మన్నించే వారిని స్వయంగా అల్లాహ ప్రశంసించాడు ఖురాన్లో అలాంటి వారిని ప్రశంసించాడు చదవండి సూరే అలె ఇమ్రాన్ ఆయత నంబర్ నూట ముప్పై నాలుగు మరియు నూట ముప్పై ఆరు కలిమిలో నున్న బలిమిలోనున్న శ్రీవంతులైనా పేదవారైనా అన్ని స్థితుల్లో ఖర్చు చేస్తూ ఉండేవారు మరియు తమ కోపాన్ని దిగమింగేవారు ప్రజల్ని మన్నించేవారు ఇలాంటి సత్కార్యాలు చేసేవారిని అల్లా ఇష్టపడుతాడు అల్లా ప్రేమిస్తాడు ఆ తర్వాత ఆయతిలో మరికొన్ని ఉత్తమ గుణాలను ప్రస్తావించి వారికి లభించే పుణ్యం ఎలాంటిదో నూట ముప్పై ఆరో ఆయతులు ప్రస్తావించాడు అలాంటి వారికి తమ ప్రభు వైపు నుండి ప్రతిఫలం ఏమిటంటే తమ ప్రభు వైపు నుండి వారికి క్షమాపణ లభిస్తుంది మన్నింపు లభిస్తుంది మరియు స్వర్గాలు ఎలాంటి స్వర్గవనాలు వారి పాదాల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి వారు అందులో సదాకాలముంటారులామిలీ ఇలాంటి సత్కార్యాలు చేసే వారికి లభించే ప్రతిఫలం కూడా ఇంత మేలుంది ఈ విధంగా అల్లాహోతాల స్వయంగా కోపాన్ని దిగమింగే వారి గురించి ప్రజల్ని మన్నించే వారి గురించి ఇంత గొప్పగా ప్రశంసిస్తున్నాడు తో సరి కాకుండా ఎవరైతే అల్లా అభీష్టాన్ని పొందడానికి మాత్రమే తమ కోపాన్ని దిగమింగుతారో అల్లాహుతాల వారికి ఇంతకంటే ఇంకా ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు ఆ హదీఫ్ను ఇమాం అబు దావుద్ ఇమాం ఇమాం ఇబ్న్ మాజా ఇమాం అహ్మద్ తమ హదీత్ గ్రంథాల్లో ప్రస్తావించారు మరియు షేక్ అల్బానీ రహమహుల్లా సహీ తర్గీబ్లో దానిని పేర్కొన్నారు హదీత్ నంబర్ ఇరవై ఏడు యాభై మూడు ప్రవక్త సలహు తెలిపారు ఎవరైతే తమ కోపాన్ని దిగమింగుతారో అతను తలచుకుంటే తన కోపాన్ని ప్రతీకారంగా తీర్చుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు కానీ కేవలం అల్లా సంతృష్టిని పొందడానికి మాత్రమే అతను కోపాన్ని దిగమింగుతాడు అలాంటి వ్యక్తిని ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో నుండి అల్లాహతాలా అతన్ని పిలిచి హౌరీన్ స్వర్గపు కన్య స్త్రీల్లో పవిత్ర స్త్రీలో తనకు ఇష్టమైన వారిని ఎన్నుకోనడానికి అల్లాహుతాలా అతనికి చాయిస్ అధికారం ఇస్తాడు ఈ విధంగా మహాశివులారా ఎవరైతే ఈ లోకంలో కోపాన్ని దిగమింగుతారో అల్లాహుతాలా ఇంత గొప్ప ప్రతిఫలం అతనికి అంటే ఈ విధంగా అతని యొక్క త్రాసు సత్కార్యాల త్రాసు ఎంతో బరువుగా అవుతుంది దీని ద్వారా మనకు మరో గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే మనిషి కోపానికి వచ్చినప్పుడు ఎదుటి వానిని చిత్తు చేసి పడవేసి నాలుగు తిట్టి దూషించి అతన్ని కొట్టడమే ఇది సూర్యుడు పెహల్వాన్ అన్న భావం కాదు ప్రవక్త సల్లల్లాహు అలి వల్లం ఆ కూడా తెలియపరిచారు లైసీదు బిస్సరా ఇన్న షదీదు లది ఎం లీకు నఫ్సహు ఎందలాదం ఎదుటి వాడిని చిత్తు చేసేవాడే శూరుడు కాదు అసలైన శూరుడు ఎవరంటే తాను ఆగ్రహ దోగుడైనప్పుడు కోపానికి గురి తన ఆంతర్యాన్ని అదుపులో ఉంచుకొని ఎదుటి వారితో ఉత్తమంగా మెలిగేవాడు యహదీ సహిబుఖారీలో ఉంది హదీ నంబర్ అరవై ఒకటి పద్నాలుగు మరియు ముస్లిం షరీఫ్లో కూడా ఉంది హదీఫ్ నంబర్ ఇరవై తొమ్మిది యాభై ఈ విధంగా మహాశివులారా ప్రళేదినానా మన సత్కార్యాల త్రాసును ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో సత్కార్యాలతో బరువుగా ఉండాలంటే అందులో మూడో విషయం కోపాన్ని దిగమింగడం మనం మన జీవితంలో కోపాన్ని దిగమింగుతూ మన త్రాసును బరువుగా చేసుకునే ప్రయత్నం చేస్తాము అల్లా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక మహాశేవులారా ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును బరువు విషయాలు ఏమిటి అనే ఈ పాఠంలో ఈ శీర్షికలో నాలుగవ విషయం జనాజా నమాజు చేయడం మరియు జనాజాల వెంట వెళ్ళడం సుదర సుదరి మనలారా జనాజా వెంట వెళ్ళడం జనాజా నమాజ్ చేయడం ఇది మన త్రాసులో ఓహద్ పర్వతానికంటే ఎక్కువగా బరువు ఉంటుంది మన త్రాసులో ఉహద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది దీనికి సంబంధించిన హదీ ఇలా ఉంది من تبع جنازه حتى يصلى عليها ويفرغ منها فله قرatan ومن تبعها حتى يصلى عليها فله قرات والذي والذي نفس محمد بيديه له واثقل في ميزانه من احد يورايته జనాజా వెంట వెళ్ళి జనాజా నమాజు చేసి ఖనన సంస్కారాలు పూర్తయే వరకు దాని వెంట ఉంటాడో అతనికి రెండు కీరాతుల పుణ్యం మరెవరైతే కేవలం నమాజు చేసేవరకే జనాజా వెంట ఉంటారో వారికి ఒక్క కీరాత్ మొహమ్మద్ సల్లాహు అలి వల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా ఆ రెండు కీరాతులు ప్రళయ దినానా త్రాసులో ఓహద్ పర్వతం కంటే ఎక్కువ బరువుగా ఉంటుంది గమనించారా స్వయంగా ప్రవక్త సలల్లాహు అలైవసం త్రాసులో ఈ పుణ్యాలు ఊహద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటాయని మనకు ఎంత స్పష్టంగా తెలియజేశారో ఇకనైనా మనం జనాజా నమాజ్లో పాల్గొందామా అల్లా మనందరినీ క్షమించుగాక ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే నేను అతని జనాజాలో ఎందుకు వెళ్ళాలి నా బంధువు కాదు కదా నా తోటి పనిచేసేవాడు కాదు కదా నా ఫ్రెండ్ కాదు కదా ఈ విధంగా చూసుకుంటున్నారు అదే అతని దగ్గరి బంధువుల్లో ఎవరైనా వారి జనాజాలోకి వెళ్తున్నారు మరికొందరైతే అల్లాహు అక్బర్ అస్త అతను నా బంధువే కానీ అతనితో నా సంబంధాలు మంచిగా లేవు గనక అతను బ్రతికి ఉన్న కాలంలో నేను అతని జనాజాలో వెళ్ళను అతనితోని ఈ విధంగా పగ తీర్చుకొని ఏమి సంపాదిస్తున్నాము మనము మనం ప్రళయ దినాన మన త్రాసులో ఓహదు పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉన్నటువంటి ఈ సత్కార్యాన్ని కోల్పోయి ఇంతటి గొప్ప పుణ్యాన్ని మనం మన చేజేతులారా పోగొట్టుకుంటున్నాము జనాజాకు సంబంధించిన మరొక హదీజ్ వినండి అందులో ఓహద్ పర్వతం యొక్క ప్రస్తావన కాకుండా రెండు మహా పర్వతాల ప్రస్తావన వచ్చి ఉంది ఈ హదీజ్ సహిబుఖారిలో ఉంది హదీస్ నంబర్ పదమూడు మరియు ముస్లిం షరీఫ్లో కూడా ఉంది హదీస్ నంబర్ తొమ్మిది వందల నలభై ఐదు మన్ యుసల్లియా فله قراءات ومن شهد حتى تدفنا كان له قراءتان قيل ومال قراءتان قال مثل الجبلين العظيمين يورايته كولم جنازه نماز చేసే అంతవరకు జనాజా వెంట ఉంటారో అతనికి ఒక్క కీరాత్ మరి ఎవరైతే జనాజా నమాజ్ తర్వాత ఖనడ సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు కీరాతులు రెండు కీరాతులు అంటే ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం తెలిపారు మిస్లుల్ జబలైని అవి రెండు మహా పెద్ద పర్వతాల సమానం అని పెద్ద పర్వతాలు అంటే హిమాలయ పర్వతాల అంతకంటే మరీ పెద్దవియా కావచ్చు అది మనం ఎంత తో పాల్గొంటామో అంతే ఎక్కువగా మనకు ఆ పుణ్యం లభించవచ్చు ఏ జనాజా నమాజైనా తప్పిపోయినప్పుడు ఏ శవం వెంటనైనా కబ్రిస్తాన్లో మనం వెళ్ళకపోయినప్పుడు మనకెప్పుడైనా బాధ కలుగుతుందా హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ అది అల్లాహోతాలాహుగారి గురించి ముస్లిం షరీఫ్లో ఉల్లేఖన ఉంది జనాజా నమాజ్ చేస్తే ఒక కీరాత్ పుణ్యం అన్న విషయం వారికి తెలిసి ఉండే కానీ కబ్రిస్తాన్ వరకు వెళ్ళి కరణ సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటే రెండు కీరాత్లు అన్న విషయం అబ్దుల్లాబిన్ ఉమర్కు చాలా రోజుల వరకు తెలియలేదు ఎప్పుడైతే అబూహురేరాధి అల్లాహు తాల అనుహు ఉల్లేఖన ఆయన విన్నారో రెండు కీరాతుల పుణ్యం అని చాలా బాధపడ్డారు చాలా బాధపడ్డారు మాటి మాటికి అనేవారు అయ్యో ఎన్ని కీరాతుల పుణ్యాలు మనం కోల్పోయాము కదా అని ఏదైనా ప్రభుత్వ లోన్ తప్పిపోతే ప్రభుత్వం వైపు నుండి సబ్సిడీ ద్వారా గృహాలు నిర్మించుకోవడానికి ఏదైనా లోన్ మిస్ అయిపోతే అరే ఆ తారీఖు లోపల నేను అలాంటి అవకాశాన్ని పొందలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటాము కదా మనం ఇలాంటి పుణ్యాలు వహదు పర్వతానికి సమానమైన అంతకంటే ఇంకా గొప్పగా రెండు మహా పెద్ద పర్వతాలకు సమానమైన పుణ్యం మనం కోల్పోతున్నాము అన్నటువంటి బాధ ఎప్పుడైనా కలుగుతుందా కలుగుతుంది అంటే ఇన్షాల్లా ఇది విశ్వాసం యొక్క సూచన అల్లా మనందరికీ ప్రతి జనాజాలో పాల్గొని ఇలాంటి గొప్ప పుణ్యాలు సంపాదించి ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసుకునేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక మహాశవులారా ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో ఐదవ సత్కార్యం కనీసం పది ఆయతులు చదువుతూ రాత్రి కనీసం రెండు రకాతుల తహజ్జుద్ నమాజ్ చేసే ప్రయత్నం చేయడం పది కురాన్ ఆయతులతో రెండు రకాతుల నమాజ్ తహజ్జుద్ చేసే ప్రయత్నం చేయడం ఇది కూడా మన త్రాసును బరువుగా చేస్తుంది దీనికి సంబంధించిన హదీద్ ఈ విధంగా ఉంది మన్ కర ఆషర ఆయాతిన్ ఫి ఫీలైలన్ కుతిబలహు అల్ వల్ దునియావమా ఫీహా ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో అతని కర్మపత్రంలో కింతార రాయబడుతుంది మరియు కింతార్ అన్నది ఈ ప్రపంచం ప్రపంచంలో ఉన్న సమస్తాని సమస్తానికంటే ఎంతో మేలైనది లాహోకి కేవలం ఒక బిల్డింగ్ లభించినది పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లభించినది మనం ఎంత ధనవంతులమని సంతోషిస్తూ కానీ ఇక్కడ గమనించండి రాత్రి పది ఆయతలు ఎవరైతే పఠిస్తాడో అతని కర్మపత్రంలో కింతార్ రాయబడుతుంది మరియు కింతార్ ఈ ప్రపంచం ప్రపంచంలో ఉన్న సమస్తాని సమస్థానికంటే ఎంతో మేలైనది ఈ హదీజ్ తబ్రాని కబీర్లోనిది షేక్ అల్బానీ రెహమహుల్లా గారు సహెహు తర్గీబ్లు దీనిని పేర్కొన్నారు ఇక సునన్ అబి దావుద్ హిబ్బాన్ ఇబ్ని హుజైమాలోని ఈ హీజ్ను శ్రద్ధగా వినండి దీనిని షేక్ అల్బానీ రెహమహుల్లా గారు సహీ తర్గీబ్లో పేర్కొన్నారు హీత్ నంబర్ ఆరు మూడు తొమ్మిది ఆన్యుక్తీన్ ఎవరైతే పది ఆయతులు చదువుతూ నమాజ్ చేస్తారో వారు అశ్రద్ధ వహించే వారిలో లెక్కించబడరుమ బిమి అతి ఆయతిన్ కుతిబ మినల్ కానితీన్ మరి ఎవరైతే వంద ఆయతులు పఠిస్తారో నమాజు చేస్తు వారు అల్లా యొక్క ఆరాధన ఎంతో శ్రద్ధగా చేసే వారిలో లిఖించబడతారు మరి ఎవరైతే వెయ్యి ఆయతులు చేస్తూ నమాజు చేస్తారో కుబ మినల్ ముకంతరీన్ వారిని ముఖంతరీన్లో లిఖించబడుతుంది ముఖంతరీన్ అంటే ఎవరు ఎవరికైతే కింతార్ కింతార్ పుణ్యాలు లభిస్తాయో ఇంతకుముందు విన్న హదీసు ప్రకారం ఈ ప్రపంచం ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే మేలైనది ఈ విధంగా మహాశివులారా గమనించండి చూడడానికి ఎంత చిన్నటి సత్కార్యాలు కానీ వాటి పుణ్యం ఎంత గొప్పగా ఉందో ఎంత గొప్పగా పుణ్యం ఉందో అంతే మన త్రాసును ఇన్షాల్లా బరువు గలవిగా చేస్తాయి ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే సద్భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక జజాకుముల్లా హుఖీరా వాస్లాం వరహ్మల వరకతూ